మీరు స్టార్టింగ్ నమస్తారు ఏంటంటే ప్రేమ రాజా చెల్లించుకుంటున్నాం ఏంటంటే మరిస్తాయి మేము అందరం పొందనాలు చెల్లించుకుంటున్నాం ఎంత అయినా ప్రేమి కలిగిందే అయ్యాలు ప్రేమించింది వారానికి వారు వర్డర్ య్యా మమ్మల్ని మా కుటుంబాలని కంటే మీరు కూర్చున్న పొద్దు పంధనాలు నమ్మకం ఏంటంటే ద్వారా పాట ద్వారా ప్రార్థన ఆరాధన ద్వారా మమ్మల్ని పరిస్థితి బలపరుస్తున్న మమ్మల్ని మీ చేతులు తప్ప పెంచుకుంటూ మేము ఇచ్చి క్రీస్తు వారి పసుపు మరియు వెళ్ళి పిలుస్తున్నాం ేసుభువా నిన్నేస్తు తును ప్రభువా ప్రేమ మేసు నిన్నేస్తు తును ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నుతి తు ప్రభువా ప్రేమ మయేసు ప్రభువా నిన్నేస్తుతి తూలు ప్రభువాతీ నూ ని ప్రేమతో పిలిచావు ప్రభువాతే నిన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నన్నెన్ తగానో ప్రేమించినావు నీ ప్రాణమిచ్చావు నాకై నీ ప్రాణమిచ్చావు నాకై ప్రేమయాసు ప్రభువా निंदुति प्रभुवा यदिता हृदया तटाऊ प्रभु यद वाकिलची नृदयानी तटाऊ प्रभुवा हृदयांगनमोकी अ హృదయాంగి నావు నాకెంతో నాకెంతో ఆనందమే ఆనందమే ప్రేమ మేస్ ప్రభువా నిన్నేస్తు ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్థుతిను ప్రభువా ప్రేమేస్తు ప్రభువా నిన్నే స్థుతిను ప్రభువా శోధనలు నన్ను చూట్టుకునినా ఆవేదనలు నన్ను అలముకునినా శోధనలు నన్ను చూట్టుకునినా ఆ వేదనలు నన్ను అలుముకుని నా శోధన వేదనా వేదనలు శోధన వేదనా వేదనలు నిన్నేస్తు ప్రభువా నిన్నేస్తు తును ప్రభువా ప్రేమయాభువా నిన్నే స్ ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్థుతి తును ప్రభువా ప్రేమ మయస్ ప్రభువా నిన్నే స్థుతి తును ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుదినేస్తును ప్రభువా ప్రేమేస్తు ప్రభువా నిన్నేస్తును ప్రభువా హలో చిన్న వాక్యం నేను పంచుకుంటాను డిస్కషన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం దాన్ని ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా దీన్ని రివీల్డ్ చేయమంటే అది ఆల్రెడీ చూసిన మనము సాటర్డే ఏదో ఒక సాటర్డే డిస్కస్ చేసినాము దాన్ని ఎక్స్టెండ్ చేస్తానండి మీరు కూడా దాన్ని సపోర్ట్ చేస్తే చెయ్యండి మనము డానియల్ ప్రాఫెసీస్ ఒక ప్రాఫెసీని గుర్తు చేసుకుంటున్నాము ఎక్కడ అంటే డానియల్ బృందము పదో వచ్చాయల్ బృందం పదో దేము ఇరవై వచ్చంలో ట్వంటీ ఎత్ బర్ దేవుని దూత మన గానియల్ దగ్గర వచ్చినప్పుడు ఏం జరిగిందనేది అక్కడ ఉంది ఇరవై వర్షం తెలుగుకి ఇంగ్లీష్ ఎంతో డిఫరెన్స్ ఉంది అన్న అందుకే చూస్తే బెటర్ మనకి ఇరవై సార్ పది గానీ గ్రంథం పదో అధ్యాయము ఇరవై వర్షం చదువు పన్నెండు చదువు అతను నేను ఎందుకు నేను పార్శిడీ పార్శికుడ అధిపతితో యుద్ధకు మరణపోయేదను నేను బయలుదేరిచుండగానే గ్రీకేయుల దేశం యొక్క అధిపతి వచ్చింది కూడా గ్రీకేయుల దేశం యొక్క అధిపతి గురించి మాట్లాడుతున్నాడు దాని తర్వాత పార్షిక యొక్క అధిపతి గురించి మాట్లాడుతున్నాడు అందుకే ఇంగ్లీష్ చూస్తున్నట్టు అట్లా లేదన్నట్టు ఇంగ్లీష్ చూస్తే ద ప్రిన్స్ ఆఫ్ పర్షియా అని ఉంది అక్కడ దాని మీద సినిమాలు చూసే దాని గేమ్స్ కూడా తయారు చేసింది తర్వాత ద ప్రిన్స్ ఆఫ్ గ్రీషియా గ్రాఫియా అయితే అలెగ్జాండర్ టైమ్ లో గ్రీస్ దేశం లేదు అది మ్యాచ్ ఇక్కడ మటుకు గ్రీస్ దేశం గురించి మాట్లాడదు కాబట్టి ఇది ఇక్కడ నేను కాంబిటేషన్ లో తీసిన ఇది అలెగ్జాండర్ రాజ్ గురించి అని చాలా మంది రాత్రి కానీ అది అయితే దీన్ని మనం లాంగ్ ఆల్మోస్ట్ ఒక మంత్స్ నుంచి దీన్ని మెట్ చేస్తాం అండర్స్టాండింగ్ ఏందైతే ప్రతి దేశానికి ఒక ఒక స్పిరిట్ ఒక ఒక అంట స్పిరిట్ అంటీమంట అది ప్రతి దేశానికి ఒక స్పిరిట్ అప్పజెప్పబడింది అనేది ఒక హైరాలి అంటాము ఒక ఒక ప్రతి దేశానికి ఒక స్పిరిట్ ఉంటుంద మనం జ్ఞాపకం అయితే పర్షియా ఒక స్పిరిట్ ఉంది దాని తర్వాత గ్రీస్కి కూడా ఒక స్పిరిట్ అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్పిరిట్ అది దాన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంది అన్నట్టు ఇది ఎట్లా అర్థం చేసుకుంటామంటే హిందూ సిబ్బారు వాడి అనుచరులు పడద్రోలు పడ్డాక వాళ్ళందరూ ఎక్కడొచ్చి పడ్డ ఏదైనా ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తాం మనిషిని చుక్కిస్తూ కూడా అక్కడ చూస్తాం అన్ని చీకటి ప్రతి దేశాన్ని క్యాప్చర్ చేసి పెట్టుకున్నాయన్న విషయాన్ని చూస్తూ ఉంటాం అదే రీతి ప్రతి దేశానికి ఒక ఏంజిల్ని కూడా దేవుడు పెట్టింది ఈ జాబితా దూత ద్వారా ఈ యొక్క దానికన్నా మాట్లాడుతున్న దూత ద్వారా అర్థమవుతుంది అయితే ఎప్పుడైతే దేవుని దూత ఒక దేశానికి రా ఒక దేశానికి అప్పజెప్పినప్పుడు అక్కడ ఆల్రెడీ వాడు క్యాప్చర్ చేసి పెట్టుకున్న దుష్ట శక్తులు ఉంటాయి కదా అవి అడగిస్తా ఉంటాయి అన్నట్టు దేవుని జీవితాన్ని కానీ దేవుని ఆకే తీసుకొని వచ్చినప్పుడు మరొక అవి అడగించడానికి దీన్ లేదు దానికి దర్శనం అర్థం కాకపోతే ఆ ప్రార్థన నోట్లో పెట్టుకున్నా కొంచెం శబ్దం వస్తుంటుంది ఆ ప్రార్థన ఆ ప్రార్థనలో దేవుడు తన ండి పోయి ధానియల్కి బయల్పరచండి అయితే సైతాన్ ఏం చేస్తుంది అంటే దానియల్కి అవి బయల్పరచండి లేకుండా ఈ వాక్యంలో ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ అన్నట్టు అయితే దీని స్వామి ట్రీస్టర్ అన్నట్టు ప్రిన్స్ ఆఫ్ అంటే కింగ్ ఆఫ్ ఈజిప్ట్ అనే ఇంటర్వ్యూ చేస్తాడు అయితే దీన్ని ఈ సపోర్ట్ ఏంటి అంతా మనం డైరెక్ట్ గా ఎట్లా చెప్పగలం అంటే నేను ఈ మార్నింగ్ ఒక వాక్యాన్ని తీస్తా ఉన్నాం ఎక్కడంటే నిర్గమ్మ కాండం అనుకుంటా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కాండంలో కరెక్ట్ నిర్గమ్మ కాండము ఇరవై అధ్యాయంలో ఉంది ఆ క్లూ ప్రతి దేశానికి ఒక ఏంజిల్ దేవుడు అలాట్ చేసిండు ఆ ఏంజిల్ రోల్ ఏంటంటే ఆ కంప్లీట్ దేశాన్ని లీడ్ చేయడం అంటే ఇది ఏంటంటే ఈ సృష్టిలో ఆయన ఆయన కింగ్ ఆఫ్ దిస్ యూనివర్స్ కాబట్టి ఈ సృష్టికి ఆయన రాజు కాబట్టి మహారాజు కాబట్టి ప్రతి దేశానికి ఉన్న ప్రతి ఒక స్పిరిట్ అండ్ ఎత్మీయపుడు కాబట్టి మన ఈ ప్రపంచాన్ని పరిఫలించేది కూడా స్పిరిట్స్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం కొద్ది క్యూ ఎక్కడ వచ్చిందంటే నాకు ఈరోజు మార్నింగ్ నేను చూసినది సెక్సోడస్ చాప్టర్ ట్వంటీ వర్స్ ట్వంటీ ఉంది దేవుడే మాట్లాడుతున్నాడు ఇజ్రాయల్ ప్రభుత్వాన్ని ఎప్పుడు అంటే ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చినాక మాట్లాడుతున్నాడు ఇదిగో రోవాలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు అంటే ఆ దేశం పాలిసీన్ దేశం ఇజ్రాయెల్ దేశం నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను అటు ప్రతి దేశానికి ఒక దూతని దేవుడు ఆల్రెడీ పెడుతున్నాడు అనేది మనం ఈ కంచులు నాకు దొరికింది దాని మీరు కూడా ఆర్గ్యూ చేయొచ్చు ఫారెన్ అగేస్ట్ లాగా అయితే ఒక ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ట్వంటీ వన్ వర్స్ వచ్చినప్పటికీ ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఆ దూత గురించి ఎందుకంటే ఈ దూత ఎందుకరకు పంపబడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి సిద్ధపరుస్తుంది దూత రప్పించి మీకు ముందుగానే పోతుంటాడు అక్కడ అంటే మిమ్మల్ని ల్యాండ్ లో అడుగు అక్కడ ఉండే చీకటి శక్తుల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కొరకు ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఉండి ఆయన మాట వినవలేను చూడండి ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది ఏ దూత అనేది మీరు అర్థం చేసుకోండి మీ డిస్కషన్స్ మీ అండర్స్టాండింగ్ లో కూడా చేసుకోవచ్చు ఆయన సన్నిధిని అంటే ఈ దూత మనకి ఆ దేశానికి ముందు పోతున్నాడు అంటే ఇశాంపాలకు ముందు పోతున్నాడు ఇశాంపల ముందు పోయి ఆ వాగ్న దేశంలో ముందులే పోయి వాళ్ళ ఆయన సన్నిధిని జాగ్రత్తగానే ఉండడు ఆయన మాట వినవలను కాబట్టి ఆ దూత మాట వినాల మీరు జాగ్రత్తగా ఉండనట్టు తర్వాత ఏమంటుండో ఆయనకు కోపము రేపవద్దు చూడండి ఇది ఏసుకు సంబంధించిందా లేక ఒక స్పెషల్ దూతకు సంబంధించిందా ప్రతి దేశంకి ఒక దూతను పెట్టిందని మనం ఇండాక చూసినాం దానిల్ గంధం పదో అధ్యాయంలో గ్రీసు దేశానికి ఒక స్పిరిట్ ని పెడుతున్నాడు పర్షియా దేశానికి ఒక స్పిరిట్ ని పెడుతున్నాడు అట్లా ప్రతి దేశం ఒక స్పిరిట్స్ ఉంటాయి హైరార్కీస్ అంటే ఏంజలిస్ హైరార్కి అదే విధానంగా చీకటి శక్తులు సైతాన్ శక్తులు కూడా ప్రతి దేశానికి ఒక హైరార్కీలో ఒక లీడ్ ని పెట్టుకుంటారు అన్నట్టు ఇవన్నీ లూసిఫర్కి రిపోర్ట్ చేస్తూ ఉంటాయి ఆ దేశంలో యాక్టివిటీస్ కంటిన్యూ చేయడానికి వరకు అయితే ఆ స్పిరిట్స్ ఈ దేవున్ స్పిరిట్స్ ఫైటింగ్ ఉంటుంది వాటి మధ్యలో మనుషులు ఏమైపోతారు అనేది ఈ ఈ ప్రాఫెసిక్ ప్రాఫిట్ అండర్స్టాండింగ్ అన్నట్టు ఈ ప్రాఫిట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటన్నట్టు ఇప్పుడు ఆ దూత మాట వింటే లూసిఫర్ అనుచరులు ఓడిపోయినట్టు ఆ దూత మాట వినకుండా ఈ సైతాన్య శక్తిలో మాటలు విన్నాం అనుకో ఆ దూత ఏమి చేయలేదు ఆ దూత కూడా ఆ పవర్ ఉండదు విషయం వ్యాఖ్యలు చేస్తుంది కానీ ఏం జరుగుతుంది ఇక్కడ నుంచి చూడండి ఒక ఆ దూతకి కోపం వస్తేమవుతుంది అనుకుంటున్నాడు ఆయనకు కోపం రేపవద్దు మీ అత్యక్రమం ఆయన పరిహరింపడు క్షమించడం అంటున్నాడు మీ పాప మీద క్షమించడం అంటున్నాడు అంటే ఎవరు చెప్పండి ఈయన అతిక్రమ పరిహరించేవాడు ఎవరు దూతలకు అధికారం ఉంటుందా ఫిరిక్స్ కి అధికారం ఉంటుందా లేక దేవునికే అధికారం లేక ఒక స్పెషల్ దూతనై తను చెప్పాలంటే ప్రతి దేశం ఇస్రాయల్ దేశం ఒక దూత లాగా దేశం మీద ఒక స్పిరిచువల్ అథారిటీ లాగా నా నామం ఆయనకున్నది అంటున్నాడు అయితే ఈ దూత రోల్ ఏంటనేది రెండు ఇరవై కూడా ఉంది అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసాడదా చూడండి రెండు పాయింట్స్ అక్కడ దూత మాట జాగ్రత్తగా వినాలా దాని తర్వాత నేను దేవుని వాక్యం నేను చెప్పిన దాన్ని యావత్తు చేసాడదా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధుల యుద్ధును ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోజులకు విరోధు నగదును ఇవన్నీ ఈ మిస్టరీస్ తో మనకి సాధారణంగా ఎక్కడ రివీల్ కాలేదు ఎక్కడ చెప్పబడలేదు ఇక్కడ ఏంటంటే దేవుడు ఇప్పుడు ఎత్తల మనం చూసుకుంటాం దానిగా చెప్తాడు ప్రతి ఒక్కరి ఆయన దూతలకి ఆజ్ఞాపించు మనల్ని ఇది పట్టుకోవడం కొరకు మన కాళ్ళకి దెబ్బలు జరిగినకుండా కింద పడిపోలేకుండా కాపాడడానికి సో వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఒక దూత ఇరు పక్కల అంటే ఇద్దరు దూతలు వేసి కాపాడుతుంటారు మన దీవ రాష్ట్రాన్ని అదే రీతిగా ప్రతి దేశాన్ని కాపాడే ఒక దూత అన్న ప్రయత్నం చేస్తాడు అతనికి నానామం ఉన్నదంటాడు ఆయన మాటలను జాగ్రత్తగా వినాలా ఆయన నేను చెప్పినది యావత్ చేశాను మీ నేను మీ శత్రువులకు చెప్పిన నీ విరోధులకు విడుదల తర్వాత ఏటనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు హిప్లు పెరిజీలు కణనీయులు దిబ్బులు ఎబులు అని వారున్న చోటుకు నేను రప్పించిన నేను వారిని సంహరించదును వారి దేవతలకు సాధపడకూడదు వాటిని పూజించకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయింది నేను ఎప్పుడు రిపీటెడ్ గా వారి క్రియల వంటి క్రియలు చేయక అంటే ఇతరుపదేశంలో నేను చాలా కాలం కింద వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవునికి మీరు చేయకూడదని ఇంట్రెస్టింగ్ ఏంటంటే రిసెప్షన్ దిస్టు అదే రీతి గ్లోబల్ స్కేల్ రిసెప్షన్ నో ప్రాబ్లం ఆయన నామంది చేసుకున్నాం కదా అని కాపర్ గా చెప్పదు కానీ వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవునికి మీరు చేయకూడదు క్లియర్ గా సో ఇప్పుడు మనం ఈ స్పిరిచువల్ కింగ్డమ్ స్పిరిచువల్ వరల్డ్ గురించి గెలిచినప్పుడు ఎవరీ నేషన్ కి ఒక గాడ్లీ స్పిరిట్ లేక గాడ్లీ ఏంజిల్ లేవు దేశానికి ఈవిల్ స్పిరిట్స్ దాని నటించిన స్పిరిట్స్ ఉన్నాయి దానియల్ దగ్గరికి దూత దిగొచ్చినప్పుడు మర్మములు చెప్పడానికి అక్కడ కూడా అడ్డం బట్ ఈ స్పిరిచువల్ వరల్డ్ ఈ రీతిగా ఉన్నాయి కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మళ్ళీ ఆ దూత ఎవరు అనేది మనం చూడగలుగుతున్నామా అనసలు మనం ఇంటలెక్చువల్ గా ధ్యానిస్తూ ఉంటాం వీటన్నిటినీ చదువుతూ ఉంటాం కానీ ఈ దూతలు ఎవరు మళ్ళీ ఆ దూత మాట వినమన్నాడు రిజోబే అయితే మాటకు ఆయన పనిష్మెంట్ భయంకరంగా ఉంటుంది తర్వాత ఏంటంటే ఆ దూత ఏం చేస్తున్నాడు ఎనిమిది అందరినీ డిస్టర్బ్ చేస్తుండడు దూత అదరీ ఇంట్రెస్టింగ్ రోల్ శత్రువులను అందరినీ హిత్తిలను హివీలను పెరిజీలను అమోరీలను అందని నిర్మూలిస్తున్నాడు నిర్మూలించి ఆ దేశాన్ని వీలెక్కిస్తున్నాడు వీళ్ళు డిజర్వ్ అయితే ఆయన చేస్తాడు వీళ్ళ మీద పడిపోతాడు శత్రువుల మీద వడవుతుంది దేవుని ప్రజల మీద పడిపోతుంటాడు అని మనం చేస్తాం ఈ సార్ లైఫ్ లో అదే ఈ ఈ రివీల్ ఈ పాయింట్స్ అర్థమైనప్పటి నుంచి ప్రతి దేశానికి ఒక స్పిరిట్స్ ఉన్నప్పుడు మన రోల్ ఏంటి ఇప్పుడు దాని ఇంటర్ప్రిటేషన్ సాధారణంగా బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్స్ లో ఏం చెప్తారంటే పారసిక అంటే ప్రిన్స్ ఆఫ్ పర్షియా ప్రిన్స్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా పారసిక దేశం ప్రపంచాన్ని పరిపాలించిన దేశం నిన్న దిన నేను చూపించిన పారసిక దేశాల రాజుల కాలంలో అదే రీతిగా హెస్టర్ గ్రంథం కూడా మనం చూస్తాం గ్రంథం కూడా అది పారసిక దేశాలదే కదా హర్షష్ రోజు రాజు మన భార్య వాస్తని పంపించేసినాక హెస్టర్ని వివాహం చేసుకుంటాడు హదర్స అనే అప్పుడు మనం అక్కడ చూస్తాం ఏంటంటే పార్షిక రాజు ప్రపంచాన్ని అంతా పరిపాలించిండు ఆ భాష మన వరకు వచ్చింది మన దేశం వరకు వచ్చిందని నేను చూపించాను నిన్న ఉర్దూ భాష పార్షిక భాష బహు దగ్గర ఉంటుంది స్పిక్ట్ లో పదాలు కూడా వర్డ్స్ కూడా పర్షియన్ వర్డ్స్ ఉర్దూ వర్డ్స్ సిమిలర్ గా ఉంటాయి ఆ స్పిరిట్స్ అన్నట్టు ఇవన్నీ స్పిరిచువల్ వరల్డ్ కాబట్టి ఇవి కంటిన్యూ అయితేనే ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి రావడం కాబట్టి ఆ రోజు అలా రాజు ప్రపంచాంత హండ్రెడ్ అండ్ ట్వంటీ కంట్రీస్ ని పరిపాలించిందంటే ఆ స్పిరిట్ ఆ లీడింగ్ స్పిరిట్ మొత్తం ప్రపంచాన్ని పరిపాలించింది హెరారిటీస్ లో ఈ కింగ్డమ్స్ ని అవి కంట్రోల్లో తీసుకుని ఇది మనం ఇంతవరకు చూడండి ప్రపంచం అన్నట్టు మన ప్రపంచం ఫిజికల్ గా మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు యుఎస్ మీద డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ లాగా కానీ స్పిరిచువల్ వరల్డ్ లో ఇంకొక ఏంజింగ్ దాన్ని లీడ్ చేస్తుంది అదే రీతిగా ఈవిల్ స్పిరిట్స్ కూడా ఒక ఈవిల్ స్పిరిట్ లీడ్ చేస్తుంది అండి ఆ రెండిటి ఫైట్స్ రెండింటికి ఫైట్స్ సో పీపుల్ ఎవరి సైడ్ తీసుకుంటారు అక్కడ నేను అర్థం చేసుకున్నాదండి ఆ రీతిగా ఈరోజు మనం చూస్తాం న్యూయర్క్ లో పీపుల్ ఎవరి సైడ్ ఆ ఈవిల్ సైడ్ తీసుకున్నారు ఎందుకంటే అబార్స్ ని లీగలైజ్ చేస్తా ఉన్నాడు సైడ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ని సపోర్ట్ చేస్తాను హోమ సెక్షాలిటీ అన్నిటిని అంటే పాపం సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఏం చేస్తుంటారు వాళ్ళకి సపోర్ట్ వెళ్తారు వాళ్ళ సైడ్కి వెళ్తారు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతాయంటే ఆ ఈవెన్స్ అన్ని విజృంభిస్తాయన్నట్టు ఇప్పుడు ఆ దేశంలో జనవరి ఎయిటీన్త్ ఒక టార్గెట్ డేట్ జనవరి ఎయిటీన్త్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మిస్ట్రీ మనకందరికి జో బైడెన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అవుతాడా లేక మళ్ళా తారుమార్ అవుతాయా టర్న్ అవుతాయా ట్యాంకర్ కు వెయిటింగ్ అన్నాయి అయితే బట్ మనుషులు మటుకు డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోకుండా జో బైడెన్ ఎన్నుకున్నారు అంటే ఏంటంటే ఈజీ లైఫ్ల గాడ్ ఫ్రీ లైఫ్ ఎన్నుకున్నారు మంచి దేవుళ్ళు లేకు దేవుని దేవుని అవసరం లేని జీవితాన్ని ఎన్నుకున్నారు వాళ్ళు కమలా హారిస్ ఏమో కమ్యూనిస్ట్ లేడీ బ్యాక్గ్రౌండ్ జో బైడెన్ ఏమో కేథలిక్ బ్యాక్గ్రౌండ్ సో ఆయన స్పిరిచువల్ ఫౌండేషన్స్ ఉండవు సరిగా ఐడలేటర్ కదా రిలీజన్ అని కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే దీక్ ఒక దీక్ ఐడలేటరీ సపోర్ట్ చేస్తున్నారు ఇంకొక గ్రూప్ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి యాక్చువల్గా ఆ దేశము దేవుని తోరకు సమర్పించేది వాళ్ళ ఫౌండింగ్ ఫాదర్స్ ఈ రోజు మొత్తం హ్యూమన్ థింగ్ స్టడీస్ అయితే ఈ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకుంటున్నప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఇంతవరకు ఎంత కాపాడబడుతుందంటే మనం ఎవరిసారి తీసుకుంటున్నాము ఏంజిల్ కి కోపం వస్తే ఏం జరుగుతుంది ఇవన్నీ కొన్ని కొంచెం లూజ్ ఫ్రెండ్స్ లాగే కనిపిస్తుంది నాకు ఎవరికన్నా ఆ ఇన్స్పిరేషన్ ఉంటే దాని నుంచి మనం డిస్కస్ చేసుకోండి పాయింట్స్ ఐ హ్యాండ్ ఓవర్ రవి కానీ చక్రవర్తి కానీ భాస్కర్ గానీ ఇంకొవరికైనా కానీ ఏమన్నా క్లూజ్ వస్తే వీ క్యాన్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్ ఇప్పుడు అదర్వైజ్ ఆల్సో దేవుని వాగ్దానాలు అంటే ప్రాసెసెస్ నెరవేరాలంటే ఇవన్నీ జరగాలి కదా ఆయన రాకడక ముందని ప్రాసెసెస్ ఉన్నాయో అవును ఆల్ దీస్ థింగ్స్ హెవ్ టు అకంప్లిష్ కదా కరెక్టే కదా కావాల్సిందే కదా మారావు కదా సో దేర్ ఫోర్ ఆల్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ కింగ్డమ్ చేంజ్ అండ్ లీడర్షిప్ అండ్ people uh -huh. going towards more of a disaffection uh -huh. solve happened correct correct but can that be exceeded that okay. for example while the four year extension is worth it for trump for cleaning up that country now from beginning cleaning up this while for four years extension otherwise four years kitana boye dadishi so january tarvata yen gelu all day since me my choice there can be a disruption tadhi ne sonna hmm uh in the manshil vichaladi ga vichchadam avani so, jertha avunna kadatra kavalanantha setup ganpudam evil spirits setup isthi atani down it cheyali ni padapati sir adi kuda oka i also think adoka evil spirit taradi ఇప్పుడు మన మన దేశానికి సంబంధించినటువంటి ఈవిల్ స్పిరిట్ ఏంటంటే అసలు ఏమీ లేని దగ్గర సడన్ గా మోడీని లేపింది అది అండ్ ఇట్ మేడ్ మే వెరీ బిగ్ అండ్ వెరీ స్ట్రాంగ్ లీడర్ దేర్ మిగతా వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలన్నింటినీ కూడా డైల్యూట్ చేసి ఇచ్చింది డైల్యూటెడ్ ఇది అండ్ దెన్ ఇట్ ప్రమోటింగ్ దట్ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆత్మ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆత్మని పంపిస్తుంది ఇది ఆ లిటరెస్ ని ఆ యొక్క అంటే పర్టికులర్గా మోర్ స్పెసిఫికలీ ఇట్ యుక్ ఎట్ ది క్రిస్టియన్ జస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సార్ 4 ఇయర్స్ బ్యాక్ వెన్ యూఆర్ గోయింగ్ టు విలేజెస్ అండ్ ప్రీచింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ నో బు అబ్జెక్ట్ అసలు అబ్జెక్ట్ చేసేవాళ్లే కాదు అసలు అవును మేము చేసినాం కదా సార్ ఈ ఈ ఏరియా అంత తక్కువ ఇంకా వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మనతో పాటు వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఏమనేటంటే సరేలేదు సార్ మీది మీది మీరు చెప్పుకుంటున్నారు మాది మాది ఆయన అది ఆ మాట అనేవాళ్ళేమో కానీ ఇంక అంతకుమించి ఏం అనేవాళ్ళు కొంతమంది ఏమో అందరి దేవుడులో మీదొక దేవుడు సరే మీ దేవుడితో కూడా మేము పూజ చేస్తాం సార్ అనే మెంటాలిటీ ఉండే అది పోయింది నాట్ ఇస్ కంప్లీట్లీ చేంజెస్ంది సైతాను జస్ట్ ఇన్ త్రీ ఇయర్స్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అవల్యూషన్ ఆఫ్ ఎ కల్చర్ ఇవల్యూషన్ ఆఫ్ ఎ ఏంటి ఆ వాల్యూ సిస్టమ్ గాని ఆ రిలీజన్ కూడా గాని ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఈ విల్ ఫుడ్ అని నాకు అర్థమైనా అది లీ దట్ పర్టికులర్ ఏరియాలో ఈవిల్ స్ట్రీట్స్ ఎట్లా త్రీ ఇయర్స్ లో ఎక్కడ ఏంటంటే ఎనివేవన్నీ స్ట్రీట్స్ అన్ని కన్వర్టింగ్ వాడి ఓన్ డాన్స్ సెటప్ చేసుకుంటున్నాయి ప్రపంచం ప్రతి దేశంలో అయితే ఇప్పుడు నిన్న విన కూడా డ్యూట్ ఇచ్చిన ఏంటంటే జోనా టైంలో సీరియర్స్ వాళ్ళు నా నాన్ జూఇస్ కంట్రీ కదా అది అసీరియన్స్ నచ్చుకోవడం నాకు ఇష్టం లేదు జోనా అని దేవుడు జోనా అని మనం చూస్తాం అక్కడ యాక్చువల్లీ అందరూ నిమివే రాసు గోనే పట్ట ధరించుకొని బూడుదలో వాళ్ళు పండుతుంటారు ప్రాధాన్ చేస్తారు ఉపాసలుండి అప్పుడు దేవుడు దాని మీద శాపం ఆపేస్తాడు కదా అయితే నిన్న నిజమే చూసాము ఏ పుస్తకం నా హోమ్ అనుకుంటారు అన్నీ త్రీ చాప్టర్ నా హోమ్ లో నిని నాశనం కావడానికి ఇస్తాం అంటే హండ్రెడ్ ఇయర్స్ అంటే జోనా కి కి హండ్రెడ్ ఇయర్స్ డిఫరెంట్ సో ఇలాగా ఇప్పుడు చెప్పినట్లు ఆల్ ప్రాఫెసెస్ హ్యావ్ టు బి ఫుల్ఫిల్డ్ బట్ దే ఆర్ డిఫరింగ్ టైమ్ అన్నట్టు హండ్రెడ్ ఇయర్స్ కి కానీ తిరగాల్సింది మినివే కి హండ్రెడ్ ఇయర్స్ తర్వాత జరిగింది ఎందుకు అంటే అట్లీస్ట్ పీపుల్ రిపెంటెడ్ మొత్తం దేశం అంత ప్రార్థన చేస్తుంది ఉపాత ప్రార్థనలు అది ఎక్స్టెండ్ అయింది ఆ ప్రాఫిట్ అదే రీతిగా మనం చూస్తాం హెజకియా విషయంలో కూడా హైజాయా వచ్చి చెప్తాడు హెజకియాకి నువ్వు రాత్రి చనిపోబోతున్నావు నీ ఇంటిని చక్కపరుచుకో అంటే హెజకియా కన్నీళ్ళు విడిచే ప్రార్థన చేస్తాడు తాంతో ఐజాయ్ ఇంటికి వెళ్ళిపోయా తెల్లవారిన దేవుడు మాట్లాడతాడు ఐజాయ్ తను పోయి చెప్పు హెజకేకి నేను ఈ ప్రార్థనలకు ఇచ్చాను మీ లైఫ్ ఫర్దర్ ఎక్స్టెండ్ చేసిన ఫిఫ్టీన్ ఇయర్స్ అంటారు అంటే ఆ ప్రాసెస్ ఈ ఇయర్స్ పోస్ట్ పోన్ అయ్యింది దాని తర్వాత భయంకరంగా చనిపోయింది అని మనం చాలా భయంకరంగా చనిపోతాడు కదా ఆయన కళ్ళు ఉడగడతారు అన్నట్టు కళ్ళు ఎదుట చంప కళ్ళు ఎదుట పిల్లల్ని చంపేస్తారు దాని తర్వాత తన కళ్ళని ఉడగడిస్తాడు రాజు ఆ రాజు చాలా భయంకరంగా చంపుతాడు ఎజకీ అని అంటే నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే ఒకవేళ ఎక్స్టెండ్ చేయకపోయితే ఆయన లైఫ్ సంతోషంగా చనిపెట్టడేమో కదా పిల్లల చూసుకొని కొన్నిసార్లు నాకు అనిపిస్తాయి అసలు మిస్ట్రీస్ ఎజకీయ సరే ఇల్లు చక్క పెట్టుకున్నాడు కానీ భయంకరమైన మరణం ఎదుటి వచ్చింది బట్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రాపర్టీ కంపల్సరీ నిలదరాల్సిందే అవి సాగదు కానీ రాష్ట్ర పత్రికల పౌలు నేను ఒక్కోసారి విషయం జాపించాలేంటంటే ఒక అనొక టైంలో ఇవన్నీ నిరర్థకం అయిపోతాయి ప్రాఫసెస్ కూడా భాషలు నిలిచిపోతాయి ప్రవచనాలు నిరర్థకమగును ఇమ్మడి వరకు ఉండేది పేస్తా ప్రేమని అంటే అన్నీ పోతాయి అన్నీ పోతాయి ఇవన్నీ నెరవేర్నాక వాటికి ఇంకా పని ఉండదు కదా అవసరం ఉండదు కదా ప్రాఫసెస్ అన్ని నెరవేర్నాక ఇంకా అవసరం ఉండదు వాటికి నల్ గా ఉండేది ఒక ప్రేమ కాబట్టి మనము ఎందుకు పర్సనల్ ప్రాబ్లం చేస్తాం మన దేశం గురించి అంటే ఇట్ బికాస్ ఆఫ్ ద లవ్ ప్రాఫర్షన్ ఎక్స్చెంజ్ చేస్తాడు తప్ప ఎక్స్టెండ్ చేస్తారు ఎందుకంటే ఎక్సెర్ గందంలో మన దేశం గురించి రికార్డ్ అయినప్పుడు గాట్స్ ఐజ్ ఆన్ దిస్ కంట్రీ కానీ ఈ కంట్రీ చాలా పవర్ఫుల్ డీమంట్స్ కంట్రోల్ తీసుకున్నాయి ఈ బట్ ఆయన దూత కూడా ఇక్కడ ఉంటాడు కదా అని నా జస్ట్ అండ్ బికాస్ ఆఫ్ హర్చు రక్షించబడ్డ వారి నిమిత్తము ఆ దూత ఈ దేశాన్ని కాపాడుతూ ఉంటారు కదా ఆ రోజు ఆ దూత మన ప్రభుత్వ రిపోర్టింగ్ చేస్తూ ఉంటాడు అది నేను అర్థం చేసుకునే రోజు ఇందాక మనం చూసిన మా యొక్క నిర్గమా ఆ దూత నా నా నా దూత అంటే ఆ దూత దేవునికి రికార్డ్ చేస్తుంది అన్నట్టు ఈ దేశం గురించి సో ఎప్పుడైతే మనము ప్రేయర్స్ బంద్ చేస్తామో ఆ దూత రోల్ కూడా అయిపోతుంది మనం ఎంత కాలం ప్రేయత్న ఉంటే అంతకాలం ఆ దూత దిగి వచ్చి మనం విషయాలన్నీ బయలుపరుస్తాడు అనేది దాని తీరేం అర్థం కావట్లేదు ప్రభు ఈ దర్శనాలంటే దూతను పంపించింది ఎవరు పోయి చెప్పు ధాన్యులకి వాటింటర్ రిలేషన్స్ అండి మళ్ళీ ధాన్యులకి చెప్పనీయకుండా ఒక పెన్స్ ఆఫ్ పర్సన్ అంటే స్టెరిట్ ఆ దేశ స్పిరిట్ అతన్ని ఆపుతుంది చర్చనీయకుండా రివ్యూల్ చేయనియకుండా సో ఈ రోజు వరకు కూడా ఎందుకు చర్చకి ఇవన్నీ రివ్యూలు కాదు కొన్ని స్పిరిట్స్ ఆఫీస్ ఎక్కినాయి చాలండి ఎక్కడ ఇచ్చిన అక్కడే మీ పనులు మాట్టుకోండి మీరు చేసుకోండి మీ ఉపవాసాలు చేసుకోండి మీ పండగలు నియామక జనాలు ఇవన్నీ మీరు చేసుకోండి మీకు మాత్రం ఈ రానియకుండా నేను ఆపుతా అని వాళ్ళు మన ప్రార్థనలు ఎవరు చేయనప్పుడు ఏ రీతిగా అవన్నీ రివీల్ అవుతా ఉంటాయి ఎవరు ప్రార్థించాడు ఆ రీతిగా రివీల్ కావాలన్నమాట ఎందుకంటే మనం గ్రాడ్యువల్ ఆ స్పిరిచువల్ వర్ల్డ్ కి సంబంధించిన విషయాలన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం డెఫినెట్లీ ఎన్కౌంటర్ ద స్పిరిట్ మనం చూస్తాం నాకైతే అదొకటి స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది గ్రాడ్యువల్ గా మనలో అందరము అటువంటి ఆత్మలని అటువంటి ప్రపంచాన్ని చూస్తాము ఈ కళల రూపకంగానో దర్శన రూపకంగానో మన సేవలు వీటన్నిటిని మనం చూస్తాం అప్పుడు మనకు అర్థమైతుంది గాడ్స్ క్రియేషన్ ఏమి ఉందండి ద వరల్డ్ విచ్ ఇస్ నాట్ సీన్ బిఫోర్ అది ఎగ్జిస్టింగ్ ఇప్పుడు మన మన శరీరంలోనే ఒక ప్రపంచం ఉంటుంది అది ఫిజికలే కరెక్టే మొత్తము మైక్రోస్కోప్ కింద చూస్తుంది పెద్ద ప్రపంచం లాగా పెద్ద స్టేట్ లాగా ఉంటుంది అండి రకరకాల జీవరాత్రులు ఎప్పుడు చూడని జీవరాత్రులా అనిపిస్తున్నారు ఇంకొక ఇంకొక థాటెడ్ ఏంటంటే సార్ ఇంకొక ఇంకొక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినారు కదా అది దాని దానికి అనుగుణంగా రెండు విషయాలు కదా సార్ ఇప్పుడు శత్రు ఇప్పుడు మన దేశ ఇప్పుడు మన దేశం ఉందనుకోండి మీరు చెప్పినట్టు ఒక దురాత్మ ఒక శత్రువు ఒక దురాత్మ ఏంటది అదే సమయంలో దేవుని దూత కూడా ఉంటది కానీ రిలేటివ్లీ ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద పీపుల్స్ చాయిస్ హూమ్ దే వాంటెడ్ ఫాలో వాక్యం ఏదో చూసాం కదా చూడచ్చు బట్ లార్జ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఫర్ ఇన్స్టన్స్ అవర్ కంట్రీ లార్జ్ మెజారిటీ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫాలో ద డెవిల్ కరెక్ట్ అండ్ ఇట్స్ టాక్టిక్ బట్ వెరీ లెక్స్ ఒక స్మాల్ వెరీ స్మాల్ మైనట్ గ్రూప్ విల్ బీ వెరీ వెరీ స్మాల్ విల్ బి ఒబింగ్ టు ద గాడ్స్ వర్డ్ అండ్ ఫాలోయింగ్ ది ఏంజిల్ ఆఫ్ ద లాడ్ ఆయన ప్లాన్ ఆయన ప్లాన్ బట్ రెండు కాంటాక్ట్స్ ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు లోతు లోతు అబ్రహాం జీవితం అక్కడ జరిగినట్లు కూడా సార్ ఒకటేమో మీరు ఇందాక ఉజియా ఇది మనకి ఎజకియా గురించి చూపించింది ఇట్స్ ఇండివిజువల్ లైఫ్ ఇండివిజువల్ లైఫ్ బట్ ఇన్ లాస్ లోతు లేక నినివే పట్నం ఇటువంటి వాటిల్లో మనం చూసినప్పుడు నినివే ఎప్పుడైతే గాడ్ స్ఫుల్ అండ్ పీపుల్ రిపెంటెడ్ దాడ్ ఎక్స్టెండెడ్ సిమిలర్లీ నినివే ఇది లోతు జీవితంలో సుధమ్మ గుమ్మర విషయాల్లోకి వస్తే కనీసం నలుగురు ఐదుగురు నీతి మంత్రులున్నా కూడా అదే అదే పాయింట్ నాకు కూడా కన్వర్స్ అయ్యింది ఇప్పుడు గాడ్స్ ఏంజిల్ తో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ లో నీతి మంత్రులు ఒక్క నీతి మంత్రులు నా పట్టణాన్ని కాపాడుతూ ఉంటాడు ఆ సిటీని అంటే ఒక్కడుగు లేడనట్టే చివరికి ఎంత టైం కష్టపడి ఆ పట్టణంలో ఒక్కడి ఊరు లేడన్నట్టే కదా సోనందోమరా అవునవు సేమ్ అప్లికేషన్ అందుకే లూకాసు వాళ్ళు పదమూడులు అనుకుంటా పదమూడా ఇరవై మూడు పదమూడు అనుకుంటా అక్కడ ప్రభు మాట్లాడతాడు ఆ లో సోయర్ అనే ప్రాంతాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆకాశం నుండి అగ్నిగంధకంలో కుమరించబడని అంటాడు అలాగుండే మనుషకుమార్డు అక్కడ అంటాడు అంటే నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు మన టైంలో కూడా So it is very difficult isn't it to find out someone who is upright richest people prayer cheyadam tum manadigalle chestuntaru how long we are in prayer anedho gradually chedota um, ikostundi kada routine life le gelipothunnaru so idu em chestundante aa angel ki kuda sending aneddi puru maname aa angel ki disobe ayinatte kada reethi cheppalante god angel రెండో డిసెప్షన్ ఏంటంటే సార్ విదిన్ ది దిస్మాల్ గ్రూప్ లో కూడా ఈ మిగిలినటువంటి చిన్న గ్రూప్ లో కూడా ఇంకొక డిసెప్షన్ ఏంటంటే ఇట్ రీప్లేసెస్ ప్రేయర్ విత్ యాక్టివిటీ అవును డౌట్ సో పీపుల్ పీపుల్ ఆర్ క్యారీడ్ అవే బై దోస్ థింక్ దే కేంక్ దట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ బట్ గుడ్ థింక్ బట్ దే హర్ చూజన్ ది మార్తా నాట్ నిర్గమ్మక ఎక్స్పీరియన్స్ లో అయితే నువ్వు నా మాట ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్ చేసిన నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు ఇందులో చెప్పింది కదన్న ఇప్పుడు ట్వంటీలో ఇరవై వచ్చిన దూత వేరు ఈ దూత వేరన్న ఇక్కడ అయితే నీవు ఆయన మాట విను ఇప్పుడు ఈ దూత అంటే ఇక్కడ రెండు దూతలు కనిపిస్తున్నాయి ఒకటే దూత ఉందా ఇరవై వచ్చే వరకు ఒకటే దూత కదన్న ఇది ఒకటే ఒకటే దూత కదా అదే ఒకటే దూత ఒక దూత నీ వినగాల ఒక దూత ఒక దూట గురించి మనం మాట్లాడలేకున్నాడు మార్గం తలని చేస్తుండే ఆ దూటకి మీరు వస్తు ఓబే కావాలి ఆయన చెప్పినట్టు ఏమంటున్నారు ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయాలంటున్నాడు నిజోబే అయితే మరి ఆయన కోపం వస్తే మరి క్షమించడం అంటున్నాడు అంటే ఇది ఒక రకమైన ఫైటింగ్ దూసైతే అదే అర్థం చేసుకుంటున్నా అంటే మనం ఆఫ్ కనిపిస్తాడు క్షమిస్తాడు అదే ఉందండి ఇక్కడే ఉందంటే అదే ఇక్కడ ఉంది కదా ట్వంటీ వన్ ఏముందంటే ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినలో ఆయనకు కోపం రేపవద్దు మీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు ఆయనకున్నదే అంటే ఇక్కడ పరిహరింపుడు అంటే ఇంకా క్షమించడే కదా ఆయన వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు మరి మీరు ఆయనకి రివోల్ట్ అయితే ఆయన కోపం వచ్చినట్టు మీరు పోలేదు ఆయన పనిష్మెంట్ ఆయన పనిష్మెంట్ బరి అంటే శత్రువుల ధర్మాయి నిన్నే రివర్స్ ధరుపుతాడు అనే పాయింట్ అక్కడ చిత్తీలను గివీలను ఎగుసీలను నాలుగు గుంపులు ఐదు గుంపులున్నాయి అవి నాలుగు రేసస్ అది ఇవన్నీ ఏన్షియం టైమ్స్ లో ఈ సోలకి ఎనిమీస్ అన్నట్టు ఇది గుంపు తరవణానికి దూతాడు మరి ఆయన చెప్పినట్టు చేయాల ఎప్పుడు దూత కూడా ఎట్లా మనుషులకి నేర్పించే తరంపుతాడు మనుషులకి ఆ యుద్ధం నేర్పాలా అంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఒక విధంగా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఆయన ఆయన మార్గంలో ఆయన మార్గం సిద్ధపరిచిండు మనం పోవాల మార్గంలో కాబట్టి మనం దానికి మనం తిరుగుబడితనం చేయొద్దు అంటే మనకు ఏదైతే మార్గం దేవుడు చెప్పించి పట్టుకో మనం పోయినప్పుడే మనం ఆ వాగ్దాన దేశంలో అంటే ఆత్మీయంగా పరలోక రాజ్యం ఆయన సన్నిధికి మనం చేరగలం తిరుగుబడితనం తిరుగుబడితనం చేసి ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ ఒకవేళ ఆయన అంటే ఇప్పుడు ఒక క్షమాపణ క్షమాపణ ఉండదు అంటే ఆజ్ఞ అతిక్రమైతి తర్వాత అది ఆ శిక్ష మన మీదకి వస్తానంటే ఇది ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్న ఇది ఇది స్పిరిచువల్ తీసుకుంటే ఇది ఇది ప్రాఫీస్ ఎందుకు రిపీట్ అవుతుంది అంటే ఇప్పుడు దేవుడి మీద చేస్తే దేవుడు ఎందుకు శత్రులు అప్పచేపుతాను అన్నప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ కూడా దాన్ని అంతే కదండి అట్లా రిపీట్ అవుతుంది రిపీట్ అవుతా అని చెప్తాడు కానీ అది అట్లా కాకూడదు అనేది అంటే అక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన దూతను మీకు అంటే నువ్వు పోయే మార్గం ఆయన ముందుగానే ప్రిపరేషన్ చేసి ఆ దూతను పంపిస్తాడంటే ఇంకా చాలా నిరీక్షణ ఎంత ధైర్యం ఉండాలి కదా మనం సంపూర్ణంగా మనం ఆయన పోవాలనే కాదు అర్థమైనప్పుడు మనం ధైర్యం వెళ్ళిపోతాం ధైర్యం అంటే భయపడ దేనిషన్ భయపడమన్నట్టు దేనిలో కానీ కాంప్రమైజ్ కావాలట్టు అంటే అంటే దూతలు ఇద్దరు ఉంటారు అని చెప్పి అనుకుంటారు కానీ ఆ దూత రోల్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది అన్నట్టు అంటే నేను ముందు ఆయన దేవుడు పెట్టిండు నీకు అన్నప్పుడు అర్థంకు లేదని ఉన్నప్పుడు ఆయన మొత్తం నిర్మూలించి నిన్ను నడిపిస్తాడు అంటే అది అది చాలా ఇంట్రెస్టింగ్ అన్నది అంటే అంటే మన సేవా జీవితంలో కానీ ఎక్కడైనా కానీ అంటే ఇదంతా స్పిరిచువల్ కాబట్టి చెప్పాలంటే ఇందాక భాస్కర్ గా విషయంలో ఇండివిజువల్ గానే అన్నాడు కానీ కొన్ని కొన్నిసార్లు నాకు మన రెగ్బకా విషయంగా జ్ఞాపకం తీసుకున్నప్పుడు విశాఖ రెబక విషయంలో అలాగే మనం ఎక్కువ మాట్లాడలేదు వీళ్ళ గురించి అప్పుడు రెబకా ఏమంటాము కవలలు ఉంటారు కదా కడుపులో అయితే దేవుడు మాట్లాడుతున్నాడు తూట ద్వారా ఏమని మాట్లాడుతుంది అంటే ఈ గర్భంలో రెండు జనపదములు అంటే టూ నేషన్స్ అన్నాడు రెండు దేశాలు ఇంగ్లీష్ లో మాత్రం రెండు నేషన్స్ అన్నాడు రెండు దేశాలు అన్నాడు రెండు జనపదములు అంటాడు అంటే తెలుగులో నేషన్స్ అన్నట్టు అంటే టూ నేషన్స్ ఇన్ యువర్ వూమ్ అంటాడు అంటే ఒక్క వ్యక్తి ఒక నేషన్ తో పోల్చుంది ఇక్కడ వాక్యం ఆధార్ దేవుని దృష్టిలో ఒక వ్యక్తి ఒక నేషన్కి రిప్రజెంటేషన్ ఇప్పుడు మనం ఇక్కడ వ్యాఖ్యలు చేస్తున్నాం అనుకో మనమే ఇండియా అన్నట్టు రీతిగా చెప్పాలంటే వి రిప్రజెంట నేషన్ అన్నట్టు మనం ఇప్పుడు గురించి ఆలోచిస్తున్నాం ఈ దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం అంటే విఆర్ రిప్రజెంటింగ్ దిస్ నేషన్ అన్నట్టు ఇప్పుడు గురించి మీరు ఆలోచించాలండి ఇప్పుడు ఏషియా ఉదేశాన్ని ఎక్కడో మీరు ఏషావుకి దేశం లేదు కదా ఇట్లా ఒకప్పుడు ఏసవ్ కు ఉంటే ఏశావు ఉపాధ్యాయం ఉపాధ్యాయ గ్రంథం ఒకటే అధ్యాయం అంతా ఏషావు సంబంధించి కంప్లీట్ గుర్తి ఏషావు ఎట్లా జీవించండు ఎందుకు దేవుడు అతని బాల్యంని సర్వనాశనం చేస్తుండో అది ఎప్పటికీ కట్టబడకుండా ఉంటది ఎందుకు చెప్పిండంటే అది ఒక నేషన్ అని ప్రూవ్ చేస్తుంది కానీ లేదా నేషన్ ఏడోమైట్స్ అంటారు వాళ్ళని ఏషావు సంతతి ఏదో మీల్ ఏదో దేశం ఉండే ఒకప్పుడు మనం ఉపాధ్యాయులు చేస్తాము కానీ ఈరోజు లేదా అంటే ఇంకో రీతిగా ఏం చేస్తారంటే టోటల్లీ ట్రెండ్ మారిపోతుంది అవి ఫిజికల్గా ఉండే ఇప్పుడు స్థిరంగా మారినాయంటాడు పౌలు రెండో పురుషుల పత్రిక క్రతమైన అంటాడు అతనే ఇస్రాయెల్ ప్రజలు ప్రకృతి ఇస్రాయెలు క్రైస్త అధిన ఇస్రాయలు ఆత్మీయంగా పాతవి కఠించిన సమస్య కృతమైన అతనే ఏషావుడ్ అంతే అదొకన్ ఒకప్పుడు ఉండే ఈ రోజు లేదు మొత్తం నాశనం అయిపోయింది లాస్ట్ ఏడమేటి ఎవరంటే ఏ రోజు రాజు పిల్లలు లేకుండా చనిపోతారు ఆయన లాస్ట్ ఏదో వాక్ చేస్తాడు తర్వాత ఈరోజు లేదు ఎందుకు ఉండొచ్చు అంటే పాత్ర గి సమస్తం క్రితం కావాలి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ స్పిరిచువల్ నేషన్స్ లాగా తయారైపోతున్నాయి మనం అసలు వెళ్ళిపోవాలి వాక్యంకి ఇట్స్ నో మోర్ ఫిజికల్ అన్నట్టు అన్ని స్పిరిచువల్ స్పిరిచువల్ చక్రవర్తి ఏమైనా పాయింట్స్ ఇస్తే మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకోవచ్చు సార్ నాకు డౌట్ ఉంది సార్ డౌటా ఈజీ ట్రై చేస్తే డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు మేము మీరు మనం వాటింగ్ చేసి షేర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క నేషన్ కి ఒక్కొక్క దేవదూతని దేవ పాయింట్ నియమించడం అనేది ఉంటుంది నియమించినప్పుడు వాళ్ళ డ్యూటీషన్ సార్ వీళ్ళందరూ దారి దక్కి పోకుండా లేదంటే వాళ్ళు వారు ఏం చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి క్రిస్టియన్స్ ఉంటారు కదా సార్ మళ్ళీ ఆత్మీయ ఇసాయిలు వీళ్ళే కదా వాళ్ళకు ముందు పంపాలి కదా దేవుడు ఒక ఆ వాక్యం ప్రకారంగా ప్రతి నేషన్కి ఒక ఏంజిల్ ని పంపిస్తాడు ప్రొటెక్షన్ కొరకు ఒక దూటని కానీ వీడు ఆల్రెడీ ఉన్నాడు కదా ప్రతి నేషన్ లో వాణి దుష్ట శక్తులు త్రీ ఫోర్త్ ఏంజిల్స్ పడిపోయి కదా కొత్త అవన్నీ ఆల్రెడీ క్యాప్చర్ చేసి పెట్టుకున్నాయి వెళ్ళిన గెరాసనీయా ప్రాంతాల్లో చూసినప్పుడు ఏ ప్రభు ఆ సేనా అనే దయ్యం పట్టణం ఆ దయ్యాలు చెప్తాయి మేము దేశం ఈ దేశంలో నుంచి మమ్మల్ని తరమొద్దు అదే పడతాయి దేవుడి నచ్చి పందుడా దేవుని కుమారుడా ఈ దేశంలో చాలా కాలం నుంచి మమ్మల్ని కలిసి ధర్మతోనే అవి అడుగుతాయి దేవుడు చర్మలే వాటిని మీరు చూసిందే కదా వాటిని మేము చూసిన రోజు వాటిని చర్మలేదు చర్మలేదు ఆ మనిషిని విడిచిపెట్టి మనిషిని విడిచిపెట్టి ఆయన ఆగ్ఞాయిస్తే పందులలో పోనీ అంటే ఇంకొస్తే దేవుడు దయ్యానికి ఆగ్ఞాయిస్తే ఎక్కడన్నా పోతాయ్ పందులలోనే కాదు ఇంకెక్క కూడా పోతాయి అవి కేసు ఆ చూస్తుంది కదా ఆయన పర్మిషన్ ఇస్తేనే సైతానికి పోతాడు ఎక్కడికైనా కానీ అందుకే మనం యోగ గ్రంథం మొదల ఓ నీకు అధికారం ఇచ్చిన పోతానికి పోతానికి అధికారం ఇచ్చిన పోటీ ఇప్పుడు కాస్త కూర్చో మనం ఆధ్యాత్మికంగా స్టేబుల్ గా ఉండాలి అనంటే మాటలు చెప్పుకున్నంత ఈజీగా అయితే లేదు కదా కొంచెం కష్టంగానే ఉన్నాయి మనము ఎప్పటికీ ధ్యానించాం కదా ఒకసారి స్టార్ట్ అయింది అనుకో ఇటువంటి అండర్స్టాండింగ్ మీ టోటల్ మీ దైవికమైన జ్ఞానం అంతా ట్రాన్స్ఫార్మ్ కాదు సో ఎవ్రీథింగ్ అండర్ గాడ్ కంట్రోల్ అన్ని కర్ణం అయిపోతుంది కదా ఇప్పుడు ఆయన ఏమన్నాడు నువ్వు ఆ దూత మాట్లామన్నాడు అంటే నువ్వు సంభాషిస్తాను దూత నువ్వు ఎట్లా వింటావు ఆయన స్వరం సంభాషణ లేకుండా వినగలవాళ్ళు వాళ్ళు అయింటి గాబ్రియల్ దూత దీ ధాన్యల్స్ అని మాట్లాడిందా లేదా సంభాషణ జరిగింది అక్కడ ఎందుకు న్యూ టెస్టిమెంట్ వస్తున్నాం ఇప్పుడు పౌలుశీలలు ఆ జైల్లో కారగారంలో ఉన్నప్పుడు దూత వచ్చి వాళ్ళని వినిపిస్తుందా లేదా న్యూ టెస్ట్మెంట్ కూడా జరిగింది కదా అది అన్ఫార్చునేట్ ఏంటే టోటల్లీ అది మిస్ అయిపోయింది చర్చర్స్టాండింగ్ అన్సీన్ అన్సీన్ వరల్డ్ ఆ స్పిరిచువల్ వరల్డ్ అందులో దూతలు ఉన్నారు వాళ్ళ రోల్ ఉన్నాయని మర్చిపోయింది చర్చి నేనే రోజు చేసుకుంటున్నా నా ప్రార్థన ధర జరుగుతుందో అనుకుంటున్నారు ధిమాగా అలా పాస్చార్జ్ చేస్తే ప్రార్థన చేస్తే అవుతుంది అలా ప్రిప్చార్ చేస్తే ప్రార్థన అవుతుంది ఆ అండర్స్టాండింగ్ ఉన్నారు కానీ అన్ అన్సీన్ వరల్డ్ దేశానికి ఈ స్పిరిట్స్ ఎట్లా కంట్రోల్ ఉన్నాయి ఈ అండర్స్టాండింగ్ లేదు కదా దీన్ని మనం కొంచెం కేర్ఫుల్ గా నర్చర్ చేసుకుంటే మనకి ఆ యొక్క ఫ్యూట్ అర్థం అయిపోతుంది ఇప్పుడు ఆ ఓల్డ్ టైం ఓల్డ్ ఎస్టిమేట్స్ లో ఉన్న ఆ ప్రాఫిట్స్ తర్వాత పౌలికి ఇది తిరిగి అర్థమైతుంది కదా ఆయన చాలాసేపటి అర్థమైతుంది ఇవన్నీ పత్రికల క్లియర్గా రాస్తుంది ఆయన మూడో ఆకాశానికి వెళ్ళిన ఒక వ్యక్తి గురించి థర్డ్ పర్సన్ లో చెప్పుకుంటా ఉంటాడు వెళ్ళొచ్చి ఎన్నెన్నో ఎన్నెన్నో ఉచ్చరింప అనే విషయాలు అక్కడ విన్నా అంటాడు విన్నా అంటున్నాడు మరి ఆయన చెప్పలేదు అవన్నీ మనకి చెప్పలేదు అంటే అది అనుభవంలో పోయినప్పుడే మనం ఆయన సంభాషించి అంటున్నాడు కాబట్టి మనం కూడా ఆ అనుభవంలోకి మనం పోయినప్పుడు అవి వాటి ఇంటర్ప్రిటేషన్ తెలిసింది కదా అట్లా ధాన్యాల ప్రకారం అంటే నేను ఏంటంటే గ్రాడ్యువల్ గా దాన్ని ప్రిపేర్ కావాలి మనం అంటున్నా అవునా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు చిమ్మరికి జరిగేది హార్మిక యుద్ధం యుద్ధం అని చాలా మంది చెప్తారు ఇంటర్ప్రిటేషన్స్ లో ఆ హార్మిక్ యుద్ధం యుద్ధంలో మనము ఏక ప్రభు పక్షంగా మరికొంతమంది సైతాన పక్షంగా నిలబడి యుద్ధాలు చేస్తారా అప్పుడు నిజంగా నిజంగా ఆ స్పిరిట్ కండ్ కనిపిస్తాయి వాటిని కొట్టడా ను స్పిరిచువల్ గా పేరేస్తావు అప్పుడు కొట్టే లిటరల్ గా జరిగే వాళ్ళు అప్పుడు ఆ యుద్ధం ఇప్పుడు నువ్వు జిడగా పొట్టే కానీ నాకు ఒక థాట్ అంటే ఔపాధికి అనేది మీరు క్లారిఫై మన ప్రపంచం మనం ఒక దినము వాటితో యుద్ధం చేయబోతున్నాం ఏ పక్షంగా ఆయన ఇస్తాడు పవర్ ఇస్తాడు మనకి వాటిని యుద్ధం చేయడానికి కానీ ఫస్ట్ టైం వాటిని చూడబోతున్నావు ఎట్లా ఉంటాడు అంత ఎన్మెంట్ అవసరం వాడు ఎట్లా పర్లేటానికి పోరు కాబట్టి పోయేవాడికి పోని గేడ నుండి వాటి అది పాయింట్ ఇస్తా వాడు అక్కడ పడదొలపడ్డాడు వాడి అనుసరి పడ్డారు ఎట్లా పోలేదు అక్కడికి కాబట్టి మనం అక్కడ పోతుంటే వాడు పోలేకుండా అది అది ఎందుకు అడ్డగిస్త ఇప్పుడు మనం అది ధాన్యాల గ్రంథంలో ఒక క్లూ దొరికిందన్న అది మీరు చెప్పినట్టు ప్రతి ఒక దేశానికి ఒక ఏంజిల్ ఉంటుంది అని చెప్పారు కదన్న అంటే నిజంగా ధాన్యాల గ్రంథంలో ఉంది అంటే అది చదివినా గానీ అంటే ఇది అది దేనికి సంబంధించిన అనేది తెలీదు అన్నట్టు ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఇది ఇదే వాక్యం రిపీట్ చేసింది దాంట్లో ఏం చెప్పారంటే ప్రతి ఊర్లో అంటే ఇప్పుడు ఎక్కడ మనం ఊర్లలో గానీ ప్రతి దాంట్లో కూడా అవి అవి అవి అవి పనిచేస్తూ ఉంటాయినట్టు ఇది దానికి ఉదాహరణ దానికి ఒక కులువ్వు ఏంటంటే ఆ గెరాసీని ప్రాంతంలో సేనా దయ్యం పట్టిన అంటే ఇవన్నీ ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు అన్నప్పుడు అది పాత నిబంధనల కాలంలో కూడా అవి ఉన్నప్పుడు కృత నిబంధనలు కూడా అవి రిపీటెన్స్ గా అది అది వస్తుంది కాబట్టి అది దాని ఇంటర్ప్రిటేషన్ అది సంపూర్ణంగా రెండు చూసినాం అవును అవును అయితే అంటే మీరు చెప్పారు అన్నట్టు ఇప్పుడు అంటే మనం ఎట్లా ఎట్లా ప్రిపేర్ ప్రిపరేషన్ ఎట్లా ఉన్నదంటే మీరు ఇందాక అది యుద్ధం చెప్పారు కదన్న అదంటే ఇప్పుడు నుంచి వాటి విధాన నిర్గమ ఆ యుద్ధం యుద్ధం చెప్పారు కదన్న అభేగా అమ్మంటుండే సార్ ఆ యుద్ధంలో అది ఒక మనం ఆ యుద్ధంలో మనం చేయాలంటే ఇప్పుడు నుంచి దాన్ని అది ఎట్లా అనేది మనం ఒకటి యుద్ధపడాలి కదా అంటే ఆ దూత ఏం చెప్పండి అది వినాలని వినాలా చాలా మంది ఏమిటంటే ఆల్రెడీ బైబిల్ అన్ని చెప్పేసి చాలంటారు అన్నట్టు బైబిల్ అన్ని చెప్పేసారు కదా మేము బైబిల్ చదువుకుంటామంటారు అది కూడా చదివారు అవును అక్కడ బైబిల్ చదివారు ఇట్లా ఇటువంటి ఆత్మీయమైన ప్రయాణాలు చెయ్యరు అంటే టైం కురించాను ఇప్పుడు అసలు అయితే ఒకటి ఇంట్రెస్టింగ్ ఏంటంట ఇప్పుడు దాని కూడా ఇప్పుడు దానియాలకు వచ్చి చెప్పినాయి కదన్న ఆయన నేను రెండు రెండు దేశాల మధ్య నేను కొట్లాను మళ్ళీ నేను మళ్ళీ వస్తే నేను మళ్ళీ పోవాలని రిపీట్ గా అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోతారు కదా అంటే ఇప్పుడు యుద్ధం గురించి అయితే దాన్ని బట్టి క్లూజ్ దొరికితే అది కరెక్ట్ అది ఓకే కానీ అక్కడ ఏందంటే ఇప్పుడు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు దాని ఎంతో దేవుడు చెప్పింది కదా ఇట్లా అంటే దానికూడ తెలియదు కదా అది ఎట్లా అడ్డగించబడింది ఎందుకు అడ్డపరచబడింది అని అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకున్న ఒక పాయింట్ ఏం అర్థమైందంటే దేవుడు ఎన్నో విషయాలు మనకి అవి బయలుపరచం మనం మనం ప్రార్థన చేస్తుంది కానీ అడ్డ అవి అడ్డగింపబడుతుందంటే ఒకటి అంటే మనం ప్రార్థన లో సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుని ప్రార్థనలో ఉన్నప్పుడే మనకు అవన్నీ బయలుపరచబడుతుంది దాని కూడా అంతే కదన్న కొత్త విషయాలు అంటే అది ఇంకోటి అన్న ఇంకొకటి ఇంకొకళ్ళు ఏంటంటే ఇప్పుడు జాయిన్ చాప్టర్ లో యోహన్స్ వారితో లాస్ట్ చాప్టర్ లో చెప్తారు కదా యోహన్ చెప్తాడు అక్కడ ఎన్నోన్ను ఏ ప్రభు గురించి ఆయన చేసిన కార్యాలు ఇంకా అనేకములు ఉన్నాయి గానీ ఈ భూలోకం కూడా చదిపోదు రాయాలంటే చెప్పన్నాడు అక్కడ అంటే ఇది బైబుల్లో గాక ఇందాక మొన్న ఒకసారి లాస్ట్ టైం చెప్పినప్పుడు అప్పుడు మైండ్ లో తట్టిందని ఏంటంటే అంటే ఈ విధానాలు ఈ సంభాషణ దూతలతోనే ధాన్యాలు మాట్లాడింది అంటే ఒట్టికి మాట్లాడే చెప్పి అనింది కదా అది ఏం మాట్లాడింది మనం తెలుసుకోవాలి మనం కూడా తెలుసుకోవాలి కదా వెతుక్కోవాలా వెతుక్కోవాలా అంటే అప్పుడే కదన్న ఆ దేశం గురించి ఆ నేషన్ గురించి ఏం జరగబోతుంది అనేది అట్లా తెలుస్తుంది అన్నట్టు తెలిసినప్పుడు అది ఎట్లా దానితో యుద్ధం చేయాలి ఎట్లా దాన్ని వాడి విధానాలు ఏందనేది మనం వాడి సైతానికి కుయుక్తి అది మన లాస్ట్ టైం కూడా మన రెవలేషన్ చెప్పిందన్న వాళ్ళు సాతాన సమాజంలో ఉన్నారు కానీ వాడిని గుర్తుపడుతు అంటే వాడు వాడు వాళ్ళొక వాళ్ళు ఎట్లా మోసగిస్తారు మనుషులు అనేది అట్లా కూడా అది కూడా ఒక తెలుసుకోకపోవటం వల్లే కదండి అది కూడా మనం అడ్డగింపబడతాం అట్లా కూడా అంటే ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నట్టు అంటే ఇవి ఏదో మనం ఇప్పుడు ఈ అంటే ఇవన్నీ దేవుడు పెట్టిన బైబుల్లో కాని ఏంటంటే ఆ ఆ స్పిరిచువల్ లెవెల్ కి ఎదగలేదు కాబట్టి మనకి ఇవన్నీ అది మరుగ్గానే ఉన్నాయి గానీ అది ఓపెన్ అయినప్పుడు ఒక్కదాన్ని పట్టుకున్నప్పుడు అది ఆటోమేటిక్ అవన్నీ ఆ క్లూకు ఒకదానికి కొద్ది కనెక్షన్ రిపీట్ గా అది ఏదైనా దర్శనం కలిగిన అది కలర్ రూపాల బైబుల్ నుంచి చూస్తాం కదా అదొక మనకి ప్రతిదీ వాక్య పరంగా ఉంటేనేస్తారు లేకపోతే చూపిస్తాడు వాక్యాల సంబంధించి ఆలోచన సంబంధించిన వాట్సాప్ కూడా పాయింట్ కదా నేను అనుకుంటా మనం ఇక్కడ కొంచెం పాస్ చేసి ఫ్యూచర్ లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం బ్రదర్ ఇప్పుడు ముగించుకుంటాం నేను ప్రార్థన చేస్తాను పరిశుభ్రవేవా మీకు వనరాలు వేసయా కృపగల కంటిన్యూ మీ చేయన ప్రభా ఇది ఆత్మీయ పోరాటం మహాసంగ్రామం ఇది బయట ఎక్కడ జరుగుతులేదు ప్రభా మా హృదయాలలోనే జరుగుతుంది పెద్ద యుద్ధం అవును ప్రభా ఆ ఆత్మీయ ప్రపంచంలో ఇంతవరకు మేము అడుగు పెట్టలేదు సరిగా ప్రభావం పెళ్ళకి బయటకు వచ్చి దాన్ని చూడలేదు ప్రభావ కానీ మీ బిడ్డలు చాలా మంది అవును ప్రభా బంలో అడుగుబెట్టినారు నేను వాటితో సంభాషించినారు నేను యూతలతో మాట్లాడినారు ప్రభా మీతో మీతో స్వరం మీ స్వరాన్ని విన్నారు మీతో మాట్లాడారు ఒక మాట్లాడారు బిడ్డలు ఎంతో మంది మీతో సంభాషించారు వారి లోకం దర్శనాలు మేము కూడా చూసి నేర్చుకొని ఈ యొక్క కాలము కాలం ఈ సృష్టి ఏ రీతిగా ముగించబోతుంది ఎండ్ ఆఫ్ టైం అని తరుణ గంధంలో ఈ కాలం సమయం ఎట్లా ముగించబోతుంది దానికి ముందు జరిగే ఈ ఎట్లా గ్రహించాలని మేము ఎంతగానో ఉపాసం ఉన్నాడు గురించి మీరు నేర్చుకోవడానికి వరకు మీరు వాటిని అన్నింటినీ బయలుపరుస్తున్నారు మీరు బయలుపరచలేదు కొన్ని మీ మీ కాలంకి కాదు ధాన్యాలన్నవి కాబట్టి మరి మా కాలానికి సంబంధించిన ఏద్ర సమాప్తిలో మేమున్నాం కాబట్టి వీటన్నింటినీ చూపించండి వీటన్నిటిని మేము అన్నింటి చూపించలాగిన సహాయపా నడిపించామండి ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకం ఏంటండి ప్రేం కలిగిన కొందనాలు ఎంతైనా ప్రేమ గల గుంజాడు అయ్యాను ప్రేమించి అలా క్రిస్తున్న కృపక ఇంటి వరకు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి లేదా నమ్మకం ఏంటండి మీరు అనుగురికూసినటువంటి సహాయకే ఆత్మ నడపాలపై నేపించుకుంటున్నాను అండి అయ్యా మీ అందు అయ్యా ఆత్మీయ విషయాల్లో అది ఆ విశేషమైన జ్ఞానం కొలికి జీవించడానికి కృపును అనుగ్రహించమని మేము శత్రువు యొక్క పీర్తుల్ని అర్థం చేసుకునే వారం అవుతాము తండ్రి అయ్యా కృపును అనుగ్రహించుకుని దైనా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇంక మరిన్ని పాదాలు పట్టుకుంటున్నది ఆ కృపుణను గ్రహించండి వచ్చిన ప్రతి బిడ్డకొందాలు మిమ్మల్ని తండ్రి మిమ్మల్ని మేము కరుస్తున్నాం దేవా నమ్మకేంటే మా జీవితాల్లో మా కుటుంబాల్లో తండ్రి ఈ విధంగా ఈ దినం వరకు లేదా కాపాడి కృప మీ యొక్క నమ్మకత్వం మీ యొక్క ప్రేమ క్రియని కొందా మా జీవితాల్లో మీరు చేసినటువంటి రక్షణ కార్యానికి కొందా చెల్లించుకుంటున్నాం ప్రేమ గలిగిన కాదు మనం గెలిగించండి అయ్యా వాడుకోనో భయం తోనం రక్షణను కొనసాగించుకునేటటువంటి జీవితాలు అనుభవించమని జీవితంగా ఉండడానికి సహాయం చేయండి ఇప్పుడు నన్ను గురించండి ఏం కలిగిన మనం గెలిగించండి అయ్యా ఈ యొక్క నెల ఆఖరిలో తండ్రి తలపెట్టినటువంటి సువాస దేవ నమ్మకం ఏంటండీ ఆ యొక్క కార్యములలో దేవ ఆ యొక్క ఏ గ్రామానికి ఎక్కడ వెళ్ళాలి ఎవరెవరు వెళ్ళాలి ఎవరు మాట్లాడాలి ఇలా అయ్యా సమస్త మీ యొక్క అధికారం మీ యొక్క కార్యం దొరకటానికి మీ యొక్క రత్మకనికి సహాయం చేయండి ఇంతవరకు మరి గ్రీసుకు వెళ్లినా చందనాలు మమ్మల్ని మీ చేతులు తప్పుదించుకుంటూ మేము వైపు చూస్తున్నాం మా రక్షకుడు మా ప్రభుత్వ క్రీస్తున్నావు బ్రతిమ వేడుకుంటున్నాము బాబా పరిశుభ్ర గొప్పని వాతావరణ శక్తి సంపూర్ణ పరిశుభ్రైన గొప్ప ఈ గడిచిన కాలంతో ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా ఈ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభా ఇక దినానికి ప్రభావ నూతనమైన కృపల్ మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వన్నాను ప్రభా నీకు సన్నిహిత మహిమ ప్రభావం నీకే కలుగు నాకు నా దేవ వాటిందరూ మాత్రం మాట్లాడినా ప్రభావ ఆత్మీయ జీవితంలో ప్రభావీ వాటిని అర్థం చేసుకోవాలి అచానకు దేవ దినం ప్రభావం ఏ రీతిగా ప్రభావం తీసుకోవాలనే విషయాలు మీరు మాత్రం మాట్లాడినారు ప్రభావం తెలుసుకోవాలని విషయం ప్రభావ ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి ప్రభావన్నిటిని ప్రభావం సంపూర్ణంగా వాటిని అర్థం చేసుకోవాలని సహాయపడమని ప్రార్థిస్తాం అయినా గొప్ప దేవత దాని గుర్రవాది అయినా ఇసు ప్రభావిత మేము చూస్తాను ప్రభావ తల్లి ఇసు ప్రభావ మేము కూడా ప్రభావ దానిలాగా జీవించాలని సహాయపడమని ప్రార్థిస్తాం దానిలో ఉపాసన ప్రార్థన చేసిన ప్రభావ ఆయన ఇంట్లో ప్రభావ విషయాలు చూసి ఆయన కాలంలో నెరవేర్ని ప్రభా కానీ ఎగుత సమస్యలో కూడా ప్రభావ విషయాలు ప్రభావ అవి నెరవేర కూడా చూపించాను కానీ ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ అవి మీ కాలంలో నెరవేరే ధాన్యాలు అని చెప్పి మీరు అన్నారు ప్రభావా ముద్రించేవన్నారు కాబట్టి అది ఇప్పుడు ఆ మిగతా ఆ మిగిలిపోయిన ప్రభావ ఈ కాలంలో ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ ఎగువ సమాపరిలో ఏం జరగబోతుందో ప్రభా అవి మాకు ఇప్పుడు బయలుపరుస్తుంది కనీ ప్రభావ అందులో ఆత్మీయ సత్వం మీరు గ్రహించారు ప్రభావ ఆయన మాకు ముందుగా ప్రభావ దూతలు మీరు పెట్టిన ప్రభావ ఆయన ఇసుకున్న తండ్రి ఓ ప్రభా ప్రతి దశలో ప్రభావం ఏ రీతిగా ప్రభావం జీవించాలనే విషయం మీరు మాతో మాట్లాడిన ప్రభావ ఓ ప్రభా మీరు ఓ మార్గంలో ప్రభా అయినా ఇస్తూ మీరు చూపించిన మార్గంలో మేము ముందు పోలాలని సహాయపడాలి మేము తిరుగుబడతానని చేయకుండా ప్రతిక్షణం ప్రభావ మీ వాక్యానికి విజేత చూపిస్తూ ఓ ప్రభావ ముందుకు పోయే బిడ్డల సాహ్యమే ప్రార్థిష్టమైన అయినా ఈసయ దూతకు కోపం ముట్టించుందని మీరు ప్రభావ హెచ్చరించిన ప్రభావ అయినా ఓ ప్రభావ ఇస్తాను ఇస్తాను పరిశుద్ధండి లేకుంటే ప్రభావ తిరుగుబాటు అక్కడ దూసులు మా మీద పడితే ప్రభావ మీ హెచ్చరించిన ప్రభావ అయినా మీటిగా అర్థం చేసుకున్న ఆత్మీయో ప్రభావ అయినా ప్రతి దశలో ప్రభావం మీతో మీకు తిరుగుబడతానని చెప్పిన ప్రభావం చెప్పిన వాక్యాన్ని ప్రభావం పట్టుకొని ఒక మార్గంలో అన్నిటి మీరు నడిపించాల మరి విశేషంగా అయినా ఇక ఆత్మీయమైన విషయాల ప్రభావ మేము అనేకులు మేము పంచుకోవాల ప్రభావ అయినా అనేకుల ప్రభావం మేలుకోలే ప్రభావ ఇక సత్యం ప్రభావతాన్ని అనేకలు ప్రభావితం ప్రభావ వాళ్ళ ప్రభావతని మీ ఇంటర్పిటేషన్ వాళ్ళకి ఇవ్వాలే ప్రభావ ఈ సత్యం మేము తెలుసుకోవాలి సంపూర్ణంగా మీకు మా జీతాలు అవలంబించుకోవాలా తర్వాత వాళ్ళకి అనుభవ కొరకు వాటి అలాగే ఆత్మీయమైన అనుభవాలకు మేము ఎదుగురాలని మీరు సాయపడమని ప్రారంభిష్టం అయినా మీకు అక్కడ బహు త్వరగా ఉంది ఇంకా చాలా తక్కువ టైం ఉంది ప్రభావ చాలా తక్కువ ఉంది ఆయన ఇటన్నిటి మేము అర్థం చేసుకోవాలి ప్రభా ఆయన ఇటు ప్రభాన్ని మేము అర్థం చేసుకోవాలని ప్రకటించాలని సహాయపడండి ప్రతి ఆటంకాలను కొట్టుమేమిట ప్రార్థిస్తాం ఆయన గొప్పదేవ మీరే మాకు సాయకులు ఉంటున్నారు ప్రభావ పో మార్గంలో సరళం తీసుకున్నారు ప్రభా కాబట్టి ఆటంకం ఏమి లేదు ప్రాభా కాబట్టి మీరు చెప్పిన మాటను పట్టుకుని ముందుకు పోలెండి సహాయపడండి నా ప్రభా ఓ ప్రభావ ఆయన యొక్క సత్యం ప్రభా ప్రతి సంఘం ప్రభా అది తెలుసుకోవాల ప్రభావ అదే వాళ్ళ ఇసు అనేక సంఘాల ప్రభావ ఈ సత్యం ప్రభా బయలుపరచబడ ప్రభావ ఆయన గొప్ప గొప్ప సేవకులు ప్రతి సంఘం నుంచి పట్టుకురావాల మీరే సహాయపడండి వాళ్ళ జీవితాల ప్రభావం అతను మీకు సమర్పించుకొని సహాయపడండి ఓ ప్రభా తను ఇసు ప్రభావ మీరు ఎన్నో విషయాలు పెట్టడా ఓ ప్రభా ఈ లోకాభ అయినా ఇసుక ప్రభావ మనుషులు ఆ ప్రభా ఓ ప్రభావం మానవ విధుని బట్టి ప్రభావ మనుషులు ఆచరిస్తున్న ప్రభావ అతికున్న ప్రభావితను బట్టి ప్రభావ సత్యంతో నేను ఆరాధించాల ప్రభా సత్యని గ్రహించే ప్రభావ నేను ఆరాధించాల ప్రభా అప్పుడు సర్వసత్యంలోకి వెళ్లిపోతున్నారు మీ వాక్యం చెప్పిన ప్రభా ఆయన అలాంటి ఆరాధన మీరు కోరుకుంటున్నారు ఈ రోజు అలాంటి ఆరాధన తక్కువగా వినిపిస్తున్న ప్రభావ ఆయన ప్రతి ఒక్కరికి ఆత్మీయత ప్రభావిత సత్యం గ్రహించుకోవాలి ఓ ప్రభా తెలు ఆదిత్యంగా ఉన్న ప్రభావ ప్రభావ ఈ విషయం చూపించిన ప్రభావం నిర్లక్ష్యం చేయకుండా ప్రభావ అనేకలు మేము పంచుకోవాలి అనేక చోట్ల ప్రభావ వాకి ప్రకటించాలని సహాయపడండి ఇంకా ఎన్నో విషయాలు మేము ప్రభావం అర్చుకోవాల ప్రార్థన పూర్వంగా కనిపెట్టుకోవాల ప్రభావ మీ ఓ దేవాలయ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మీ దిన సాయంతి నడిపించి మేము అనుకూలించి నా దేవ నా ప్రభావికి ఎంతో మంది ప్రభావి ఆరాధ్యలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ కుటుంబాలందరికీ జీవిత ఆశ్రయించండి ఆయన బిడ్డలకు మీరు ఆశీర్వాదించాలని ప్రభావం వాటి పిల్లలకు ఆసక్తి ఇచ్చేయండి మీ కొడుకు జీవించే బిడ్డలకు తయారు చేసే పద్ధతులు సమాధానాలు పెరించిన ప్రభావం పిలుపు ఏర్పాటు నిత్యం చేసుకోవాలా మేము మరీ జాగ్రత్తగా మీరు జీవించాల ప్రభావం వంద వైరస్ విజృంభించబోతున్న ప్రభావం అంతా అయిపోయిందని ఎలా విధిగా ఉందని చెప్పి మనుషులంత ప్రభావ ప్రభావం నిర్లక్ష్యంగా జీవించిన ప్రభావం క్షణించమని ప్రార్థిస్తాం పట్ల మీ కనికరిని జీపించాడు ప్రభావ ఆయన ఎస్ తండ్రి ప్రేమ అంతగా పౌర్మ యుగ్రత మీ మధ్యనే ఉందని చరించిన ప్రభావతీ జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాల ఆయన దురాత్మక బయక దయ్యాల ప్రభావ ఉద్యోగం నుంచి పని చేయబోతున్న ప్రభావ ప్రభావం అవకాశం లేకుండా ప్రభావ దుష్టాత్మల నుంచి మనుషుల మీద మీకు నడిపించాల ప్రభావేవా అలాంటి సేవ మీరు మమ్మల్ని సిద్ధపరచు అవి నేర్చుకోవాలి కూర్చుని ప్రభావం ఓ ప్రభావ విధానాల ప్రభావ మార్మాలన్నీ తెలుసుకోవాలా ప్రభావ ఆయన ఇస్తు ప్రభావ తెలుసుకోబోయే ప్రభావం ఏ యుద్ధం చేయగలం ప్రభావ ఆయన ఇటు నేర్చుకోవాలి మంచి ప్రభావ ఈ స్పిరిచువల్ వాళ్ళు ప్రపంచమే అడుగు పెట్టుబోతున్నాం ప్రభా అయినా నా తల్లి ఓ ప్రభావం సంపూర్ణంగా ముందుకు పోలెండి సహాయపడి ఎక్కడ కూడా ప్రభావం నా తండ్రి ఇస్తే ప్రభుత్వం నిర్లక్ష్యం వండుకున్న ప్రభావ అదికోకుండా జాగ్రత్తగా జీవించాలా ఇస్తు ప్రభావ ప్రతి దీనికి దేవ మీరే మా నాయకులు నటించండి మా తలంపులు మా ఆలోచన సమస్త పుట్టిపోయిన ప్రభావ మీకు తలంపులు నింపండి సంపూర్వం మీకు సమర్పించుకోవడం స్వీకరించిన నూతనమైన జ్ఞానించుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని అనుసరించలేదు ఇసు ప్రభావ ప్రభావం బట్ల మాకు వ్యక్తులైన ఆసక్తి కలిగించి మీకు గొప్ప సాక్షి అందరినీ నిలబెట్టుకోమని పార్ష్టమైన ఆయన ఇష్ట వందానికి ప్రభావ గొప్ప దేవ భయంకరంగా కాలుంటున్నాం ప్రభావ ఆయన ఇసు ప్రభావితిగా మేము ముందు రోజుల్లో ప్రభుత్వం మేము అను పెట్టుకోవాలా ఓ ప్రభు మా పిలుపు మా ఏర్పడుదని నిత్యం చేస్తూ మరీ జాగ్రత్త పడాలా ప్రభావ ఆయన ప్రతి క్షణం మీద సహాయపడే సాధ్యమైన ఏర్పరచవసినాడు ప్రాభ కాబట్టి ప్రభుత్వం మీ అవకాశం లేదు ప్రాభ ఆయన ఎక్కువ ఇవన్నీ పరిస్థితులు మీరు తండ్రి యశ్వ్రభ మీరు చూస్తాను కానీ అంతంలో వెంటనే వచ్చిందని చెప్పి గ్రహించమన్నారు ప్రభా యశ్వభ మీ ఏమో వచ్చిన దీన్ని చాలా దగ్గరగా ఉందని గ్రహించమన్నారు అవు ప్రభా చాలా దగ్గరగా ఉన్న ప్రభావ నేను ఇక్కడ పనులు లేదు ప్రభావం ఇచ్చిన పని ప్రభావం సంపూర్ణంగా కొనసాగించాలి మేము ఇచ్చిన తలాంతులు మీ మాయమంత వాడుకోవాలా ప్రభావం ప్రభావిత రాబో మీ సిద్ధపడి ప్రభావం అనేక మీరు సిద్ధపరచాలా రక్షణ ప్రణాళిక అనేది నడిపించాలా ప్రభావం బలమైన సాధన వాడుకోని మీ రాబాన్ని అందరినీ సిద్ధపరచుకోమని పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధం ప్రభావం ఆ రీతి అర్థం చేసుకుని ప్రభావం జీవించాలని ఆశి ప్రయత్నాలు చేయ ప్రాన్ని అర్థం కావట్లేదు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావాలను ప్రభావం తెలియజేయడం ఎంతో వంద ప్రభావం ప్రభావితం నేర్చుకోవాలి తెలుసుకోవాలి ప్రవర్తించాల ప్రభావం ఎందుకంటే ప్రభాయ మరి చాలా తక్కువ గుతాన్ని నేర్చుకుని దేవతలు కలుగుపడేవారు తండ్రి ప్రభా ఆ గుంట్లో మేము ఉండాలని ఆస్పడుతుండగా ప్రభావిత మర్మాలు మాకు తెలియాలి ప్రభావ ప్రభా అనే ముఖ్యమే చెప్పాలి తండ్రి అయ్యాకు తీర్చేదండి ముఖ్యంగా ప్రభావితంగా జీవించే జీవితాన్ని మాకు ప్రభా దాని ప్రకారమే నడుచుకుని దాని ప్రకారం జీవించి అది ఎంత శోధనైనా ఎంత ప్రభావరించి ప్రభావం ఊర్చుకునేవారు లాగా హయా మా కలిగిందాన్ని పట్టుకుని ప్రభావ చదివరకు ప్రభావం ప్రభా గురి కలిగించేవారి పట్టుకున్నాము ప్రభావ ప్రభా స్వాతంత్రం ప్రభుత్వించాలి అయ్యా ఆ మార్ముల గ్రామాలు ఏమిటి ఉన్నాయో ఇంత గ్రామం ఏదైతే ఉందో ఎక్కడ అవసరం ఉందో అయ్యా విషయాన్ని తెలియజేయండి ఆ ప్రాంతంలో ప్రభావ మార్గాన్ని సహాయం చేయండి ప్రభావం అయ్యా మీరు దర్శించుకోండి ప్రభావి మీ కార్య మీ మన ప్రభాన్ని కృపాల సమాధానం మనందరికీ చాలా కాలం చూడండి ముఖ్యంగా ఈ యొక్క వైరస్ బాధితులకు యవనకు సందస్తులకు చదాకాలం చోడీంది